తొంభై తొమ్మిది ఏణనయనల చూపులెంత సబగైయుండు ప్రాణ సంకటములగు పనులు నట్లుండు ఎడలేని పరితాపమే రీతి తానుండు అడియాస కోరికలు అటువలెనేయుండు కడలేని దుఃఖ సంగతి అట్లెనుండు అడరు సంసారంభునట్లనే ఉండు చింతా పరల చిత్తమది ఎట్లుండు వంత దొలగని మోహవశమునట్లుండు మంతనపు పనులపై మనసు మరి ఎట్లుండు కంతు శర మార్గములగతి ఎట్లనుండు దేవుడొక్కడేయనడి తెలివితనకెట్లుండు ప్రీ వెంకటేశు కృపచేతలట్లుండు భావగోచరమైన పరిణతది ఎట్లుండు కైవల్య సౌక్య సంగతులునట్లు